తిరుమల లీలామతం ఇరవయ అధ్యాయం స్కందుడు బ్రహ్మహత్య మనిషి నానా రకాల పాపాలు చేస్తాడు అందులో ఘోరమైనది బ్రహ్మహత్య వెంకటాచల యాత్రని చిత్తశుద్ధితో పశ్చాత్తాపంతో భక్తి వైరాగ్యాలతో చేస్తే బ్రహ్మహత్య దోషం తొలుగుతుంది అని పురాణం చెబుతుంది తీర్థయాత్ర ఎలా చేయాలి బయలుదేరే ముందు ఏం చేయాలి యాత్ర ఎలా చేస్తే ఎంతంత పుణ్యమో పురాణం చెప్తుంది మనం వెళ్లే క్షేత్ర మహిమ పూర్తిగా తెలుసుకుని వెళ్ళాలి పురాణాల ద్వారా తెలియవచ్చు జ్ఞానుల ద్వారా తెలియవచ్చు ఆ క్షేత్రంలో భగవద్ దర్శనం చేస్తున్నప్పుడు ఆ క్షేత్ర మహిమలు తలుచుకుని ప్రగాఢమైన భక్తితో భగవంతుని నమస్కారం చేయాలి తీర్థయాత్రకు వెళుతూ ఒక పండితుని వెంట తీసుకువెళ్ళి శాస్త్ర పఠనం చేస్తూ పండితుని ద్వారా భగవంతుని మహిమలు క్షేత్ర మహిమలు వింటే యాత్ర విశేష ఫలాన్ని ఇస్తుందని పురాణం చెప్తుంది భగవంతుని దర్శనం చేస్తున్నప్పుడు మనం ఆయన మహిమలు జ్ఞాపకం చేసుకుంటున్నామా లేనిపోని కావలసిన కోరికలు కోరుకుంటున్నామా ఈసారి తిరుమల యాత్రకు వెళ్లేటప్పుడు ఈ విషయం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని వెళ్ళండి స్కందుడు కుమారధార తారకాసుర వధతో బ్రహ్మహత్య పాపం వస్తుంది స్కందుడికి స్కందుని అవతారమే ఈ తారకాసురుడిని వధించడం కోసం తండ్రి రుద్రదేవుని స్కందుడు అడుగుతాడు ఈ బ్రహ్మహత్య పరిహారానికి ఏం చేయాలి ప్రాయశ్చిత్తం ఉందా గంగాది తీర్థాల్లో స్నానం చేయాలా ఏ ఏ క్షేత్రాలు దర్శించాలి ఏయే ఏ తీర్థయాత్రలు చేయాలి అని మార్కండేయ వామన పురాణాల్లో ప్రశ్నించబడింది దీనికి రుద్రుని సమాధానం ఏమీ చేయనక్కర్లేదు నిశ్చలమైన భక్తితో పశ్చాత్తాపంతో నారాయణ ఒక్కసారి విష్ణువుని మనసారా స్మరిస్తే మూడు వందల గంగాది తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది స్కందుడు కాముని అవతారం జ్ఞానభక్తి వైరాగ్యాలలో బలంలో ఇంద్రునుతో సమానం ఇద్దరూ ఒకే కక్షలోని పురాణాల్లో శాస్త్రాల్లో కొన్ని పాపాలకు ఏదో ఒక ప్రాయశ్చిట్టం చెప్తారు అన్ని చెప్పిన తర్వాత ఆఖరిగా చెప్పే ఉపాయం ఆర్తితో భక్తితో శ్రద్ధతో నారాయణుని స్మరణ చేయాలి వినడానికి చాలా సులభంగా కనిపిస్తుంది కానీ భక్తి చేయడం అన్నింటికన్నా కష్టం భక్తి ఊరికే రాదు వేదశాస్త్ర పఠనం ద్వారా వచ్చిన జ్ఞానం ద్వారా భగవంతుని మహిమ తెలుసుకుని వైరాగ్యం కలిగి ఉంటే భక్తునిపై మహాత్వపూర్వక భక్తి వస్తుందని శాస్త్రం అటువంటి జ్ఞానం రావాలంటే అంతఃకరణ సిద్ధి కావాలి అంతఃకరణ సిద్ధి విధి నిషేధాల పాలనలో నిర్విరామంగా చేసిన విహిత కర్మల ద్వారానే సాధ్యం అందుకే నారాయణ స్మరణ చేయి అని రుద్రుడు స్కందునికి చెప్పాడు స్కందుడు అంతటి అపరోక్ష మాత్రమే అటువంటి భక్తి సాధ్యం రుద్రుడు అంతటితో ఆగక నీవు అడిగావు కాబట్టి ముందు ముందు జనాలకు మార్గదర్శకంగా ఉండటానికి పైన చెప్పినలాంటి భక్తి సాధ్యం కాని వారికి ఉపాయం చెప్తాను వెంకటాచలానికి వెళ్లి తపస్సు చేసి శ్రీనివాసుని స్తోత్రం చేసి తీర్థాల్లో స్నానం చేస్తే బ్రహ్మహత్య పాపం పరిష్కారం అవుతుంది స్కందుడు అలానే చేస్తాడు పద్మపురాణం ఇలా చెప్తుంది అనేక ఉపాయములకు స్థానముకు సేనాధ్యక్ష పదవి నిరహింపజాలక ఉపాయం తోచక కుమారస్వామి తన తండ్రి సూచించిన ఉపాయంతో శ్రీవేంకటాచలానికి వచ్చి ఒక తీర్థంలో త్రికాల సంధ్యలలో స్నానం చేసి ముమ్మారు శ్రీవేంకటేశ్వర జపం చేస్తూ కుమారాధార సమీపాన తపస్సు చేస్తాడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై శక్తి ఆయుధం ఇచ్చి ఆశీర్వదించి అంతర్ధానం అవుతాడు మార్కండేయ పురాణం సంక్షిప్తంగా దీని చెప్పినా వామన పురాణం చాలా విప్లంగా వివరిస్తుంది స్కందుడు వెంకటాచలానికి యాత్రకు బయలుదేరి దూరం నుంచే వెంకటాచల శిఖర దర్శనం చేసుకున్నాడని ఆ శిఖర దర్శనంతోనే అతనికి బ్రహ్మహత్య దోషపరిహారం అయిందని వామన పురాణం చెప్తుంది దూరం నుంచే శిఖరానికి అంతటి భక్తితో స్కందుడు నమస్కారం చేశాడని పురాణం అయినా వెంకటాచలానికి వెళ్ళి ఒక తీర్థంలో విశేష స్నానం చేసి విశేష పుణ్యం సంపాదిస్తాడు అతను స్నానం చేసిన తీర్థానికి కుమారధార లేదా కుమారధారిక అనే పేరు వచ్చింది కుమారస్వామి స్నానం చేసి ధరించాడు కనుకనే ఈ పేరు అని పురాణం చెప్తుంది నేను ఎవరిని చంపలేదే నాకు బ్రహ్మహత్య దోషం లేదు కదా కనుక ఆ పరిష్కారం కోసం వెంకటాచలానికి నేను వెళ్ళనవసరం లేదు అని మనం తలచవచ్చు మనం చేసే కొన్ని కర్మల వల్ల మన అందరికీ బ్రహ్మ హత్య దోషం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి గురువులు తల్లిదండ్రులు భోజనం పెట్టి ఆదరణ చూపిన వారు ఉపకారం చేసిన వాడు కన్యాదానం చేసే సాధనకు తోడ్పడేవాడు జ్ఞానులు మహాత్ములు వీరందరి విషయంలో ఎప్పుడైనా ఒకప్పుడు తెలుసో తెలియకో మీరేం గొప్ప నీకేం తెలుసు మీరు నాకు చెప్పేది ఏమిటి అనే నిర్లక్ష్య భావంతో మాట్లాడితే చాలు అది బ్రహ్మ దోషం చేసినట్లే అంతకంటే గట్టిగా తిట్టినా పోట్లాడినా మాట్లాడినా కొట్టినా వేరే చెప్పనక్కర్లేదు బ్రాహ్మణుని జబ్బితేనే బ్రహ్మహత్య పాపం వస్తుందనుకోవడం అవివేకం శాస్త్రం తెలియకపోవడం అలాగే ఆత్మహత్య మహాపాపం నేను ఆత్మహత్య చేసుకోలేదు కదా నాకేమి పాపం అనుకోవద్దు ఈ విషయాలు బ్రహ్మహత్య ఆత్మహత్యల విషయం మహాభారతంలో విపులంగా ప్రత్యేకంగా చర్చించబడి భగవంతుడు శ్రీకృష్ణుని ద్వారానే నిర్ణయం చేయబడింది యుద్ధంలో కర్ణుడిని చంపలేకపోయిన అర్జునుడితో ధర్మరాజు నిష్ఠూరంగా మాట్లాడతాడు కర్ణుడిని అర్థం చేయలేకపోతే నీకు ఆ గాంధీవం ఎందుకు అవతల భారే అని అది వరకు అర్జునుడు ఒక ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు తనను కానీ తన గాంధీవాన్ని కానీ అవమానం చేసిన వాడిని ఇప్పుడు తన అన్న ధర్మరాజు తనను గాంధీవాన్ని అవమానం చేశాడు ప్రతిజ్ఞ తీర్చుకోవాలంటే తన అన్న ధర్మరాజును చంపాలి ఎలా అన్న ధర్మ సందేహంలో పడతాడు అతనికి కృష్ణుడు ఉపాయం చెప్తాడు పెద్దవాడైన ధర్మరాజును దూషించు అర్జునుడు ధర్మరాజుతో పరుషంగా ఈ యుద్ధానికి కారణం నీ వ్యసనమే జోదం ఆడి ఓడిపోవటం ఏమిటి అందరినీ ఇబ్బంది పెట్టి జోదంలో భార్య తమ్ములను ఓడి అందరికీ మనకు క్షోభ దిచ్చావు అరణ్య అజ్ఞాతవాసాలు చేయవలసి వచ్చింది రాజ్యాకాంక్షతో దాయాదుల మీద యుద్ధానికి దిగ్గి బంధుమిత్రువుల చావుకు కారణమయ్యావు ఇదంతా రక్తశక్త సింహాసనం అధిరోహించడానికే కదా అంటాడు తన పెద్దవాడైన అన్న గురువుతో సమానం అతని నింద మద్రోహం పెద్దవారిని నిందిస్తే అతనిని చంపినట్లే అలా చంపావు గనక నీ ప్రతిజ్ఞ నెరవేరేట్లే అన్నాడు కృష్ణుడు అది బాగానే ఉంది కాని పెద్దవారిని ఇంతింత మాటలు అన్నాక బతికితేనేమి చస్తేనేమి నేను ఆత్మహత్య చేసుకోవలసిందే ఇంత పాపం చేశాక అని దుఃఖిస్తాడు అర్జునుడు దానికి ఒక ఉపాయం చెప్తాడు కృష్ణుడు ఆత్మస్థుతి ప్రశంస నువ్వే చేసుకో అది ఆత్మహత్యకు సమానం అని పెద్దలను తిరస్కారం చేస్తే గురు హత్య బ్రహ్మహత్య చేసినట్లు అవుతుంది ఆత్మ ప్రశంస చేసుకునేవాడు ఆత్మహత్య చేసుకున్నట్లు అవుతుంది ఈ రోజుల్లో ఈ రెండూ చేయని వారెవరు అందరికీ బ్రహ్మహత్య ఆత్మహత్య పాపాలు ఉండనే ఉన్నాయి తప్పక వెంకటాచల యాత్ర పశ్చాత్తాపంతో భక్తితో చేసి చేసిన తప్పులు కొండపై తలుచుకుని పాపం చేశాను తప్పులు క్షమించమని భగవంతుని ప్రార్థించి అనుగ్రహం ప్రయత్నం చేయాలి నేనేం పాపం చేయలేదు తీర్థయాత్రలెందుకు భగవద్ దర్శనం ఎందుకు అనుకునేవారు చాలా ఉన్నారు మనం భోజనం మనం చేస్తే పంచసూన దోష పాపాలు వస్తాయి ఎన్నో జీవరాశులు మనం భోజనం తయారు చేయడంలోనే చేస్తాయి కాల్చినప్పుడు ఉడకబెట్టినప్పుడు వేయించినప్పుడు రుబ్బినప్పుడు కత్తితో కోసినప్పుడు ఇదంతా శాకాహారాల విషయంలో మాంసాహారాల విషయం చెప్పనే అక్కర్లేదు ఈ పాప పరిహారానికి ప్రతిరోజు వైశ్వదేవహోమం చేసి ఈ పంచశూన దోషాలు పోగొట్టుకోవచ్చు ఎంతమంది రోజు వైశ్వదేవహోమం చేస్తున్నారు భోజనం చేయకుండా బతకలేము భోజనం చేస్తేనే ఎన్ని పాపాలు బ్రహ్మసూత్రాలలో మానవుడు సంపాదించే పాపాల ప్రస్తావన ఉంది జీవి పాపపుణ్యాలు సంపాదించేది మానవ జన్మలోనే ఇతర జంతు పశుపక్ష్యాది వృక్ష జన్మలన్నీ చేసిన కర్మఫలం అనుభవించటానికి మాత్రమే మానవ జన్మలో విచక్షణ జ్ఞానం ఉంది కనుక కర్మఫలం సంపాదిస్తాం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పద్నాలుగు సంవత్సరాల దాకా మానవ జన్మ ఎత్తిన జీవికి కర్మఫలం అంటది ఆ పిల్లల తప్పుల పాపం తల్లిదండ్రులకు పోతుంది తర్వాత జీవి చాలా సాత్వికుడై శాస్త్రజ్ఞానంతో విధి నిషేధాలు పాటిస్తూ తన వర్ణాశ్రమ ధర్మాలు తూచా తప్పకుండా పాటించి సర్వ సమర్పణ బుద్ధితో సాధన చేసే ముముక్షవైన జ్ఞాని అయితే ప్రతిరోజు పది జన్మలెత్తినా ఖర్చు చేయలేనంత కనీస కర్మఫలం సంపాదిస్తాడని బ్రహ్మ సూత్రాలు శాస్త్రం చెబుతున్నాయి అంత నిష్టాపరునికే అలా అయితే పరిస్థితి ప్రతిరోజు లక్షల కోట్ల జన్మలెత్తినా ఖర్చు పెట్టలేనంత కర్మఫలం సంపాదిస్తాం ఇలా ఒక్క రోజుకు అంత సంపాదించిన మూటలు గడితే ఒక జన్మ మొత్తంలో ఎంత కర్మఫలం మూటలు గట్టి ఎన్ని కోట్ల జన్మల్లో ఖర్చు చేయాలో ఆలోచించడమే కష్టం దానికి పరిష్కారం ఒక్కటే అవకాశం వచ్చినప్పుడల్లా వెంకటాచల స్థలమహాత్మ్యం శ్రీనివాసుని మహిమ తెలుసుకుని పశ్చాత్తాపంతో శ్రద్ధాభక్తులతో తిరుమలకు వెళ్లి స్వామి పుష్కరిణి స్నానం చేసి వరాహ దర్శనం చేసుకుని శ్రీనివాసుని సేవించి చేసిన తప్పులు క్షమించమని ప్రార్థించి ఈయన మహిమలు ఇప్పటిదాకా చెప్పుకున్నవి తలుచుకుని ఉద్ధారం చేయమని ప్రార్థించటమే సరండి అన్నీ జ్ఞాపకం ఉండటం కష్టం గనుక శ్రీనివాసుని తిరుమల క్షేత్ర మహిమ తెలిపే గాథలన్నీ అక్కడ పారాయణం చేసుకుని భగవంతుని ప్రార్థన చేసి పాప ప్రక్షాళన చేసుకోవచ్చు